నూమస్ హత్య నాంతో నాదిర్నచేనం సువిరూఢమూల అసంగ్రేణే ని తదం తత్పరి మాగత్యం ఎస్ గత నివర్త భూయ మే పురుషం ప్రపద్యే ఎవృత్తి ప్రసృత పురాణీ నిర్మాణమోహ అజ్జిత సంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాంద్వైర్విముక్త సుఖదుఃఖ సజ్ఞ గి అమూఢా పదం అవ్యయద అయ ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఆత్మ చైతన్యమై ప్రకాశిస్తూ ఉందో శరీరం అంతటా దాని ఈ కళ్లు చూడడానికి సరిపోదు ఎందుకని నూపమస్యే దీనికి రూపమే లేదు అంతేకాదు అక్కడ సంసార వృక్షానికి సంసారానికి రూపం లేదు పరమాత్మకు రూపం లేదు చూడండి అజ్ఞానానికి రూపం లేదు పరమాత్మకు రూపం లేదు కానీ రూపం లేని అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించేయొచ్చు రూపమున్న రూపము లేని పరమాత్ముని దీంతో తొలగించడానికి కుదరదు పెట్టుకోవడానికి కుదరదు ఉండేది అతనే కాబట్టి అందుకని ఇక్కడ మనం సరిగ్గా కనుక ఆ వ్యాఖ్యానాన్ని చూస్తే గచ్చంతి అమూఢాహ పరమం పదం తత్ అవ్యయం పదం తత్ అవ్యయం అంటే దానికి చ్యుతి లేదు నాశనం లేదు ఏకమై ప్రకాశిస్తూ ఉంది ఎందుకు చితి లేదు అనంటే మేలుకున్నప్పుడు నేనున్నాను కలకంటున్న పడుకుని కలకంటున్నప్పుడు నేనున్నాను గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత నేనున్నాను కానీ మేలుకున్నప్పుడు ఉన్న నేను కలకంటున్నప్పుడు ఉన్న నేను గాఢ నిద్రలో ఉన్న నేను ఒక్కడనే కానీ మేలుకున్నప్పుడు శరీరం లేచింది పడుకున్నప్పుడు కళకంటున్నప్పుడు శరీరంతో పని లేదు మనస్సును ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటే అంతా మొత్తం చుట్టొస్తాం గాఢ నిద్రలో మనస్సును కూడా పడేసి నేను నేనుగా ఉంటాను అంటే దేహేంద్రియ మనోబుద్ధుల్ని నేను వాడుకుంటూ పడేస్తున్నాను వాడుకుంటున్నాను పడేస్తున్నాను వాడుకుంటున్నాను పడేస్తున్నాను ఒకరోజు ఇక వాడుకునేదానికే వీలు లేకుండా ఒక్కసారిగా పడేసిపోతున్నాను నేను విడిచిపెట్టేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ఏమైంది అనంటే ఆ తత్వాన్ని ఈ ఉపనిషత్ చెప్తుంది నక్షుర్గచ్చతి దాన్ని ఒక వస్తువులా చూడాలనుకుంటే చూడలేవు అది ఒక వస్తువు కాదది అది పరమార్థ తత్వం వస్తువుని చూడొచ్చు సరే పోలేండి పరమాత్ముడికి గుణం లేదండి నిర్గుణ ఏమండి క్రియ లేదండి ఏం చేస్తుంటాడండి పరమాత్ముడు ఏమీ చేయడు ఏమీ చేయడండి పరమాత్ముడు ఏమీ చేయవని చేస్తే వాడు జీవుడు పరమాత్ముడు కదండి ఈ సృష్టిని అంతా తయారు చేశాడు ఆహా పరమాత్ముడు చేశాడా అయితే పరమాత్ముడు చేస్తే పరమాత్ముడి సృష్టినంతా తయారు చేశాడని కనుక మనం ఆరోపణ చేస్తే గుర్తుపెట్టుకోండి ఉపనిషత్తులో మొట్టమొదట అలానే ప్రారంభమవుతుంది జగత్ కారణం బ్రహ్మ అని ఈ జగత్తుకి కారణం ఆ అని కానీ విచారణ చేస్తూ పోతూ పోతూ ఉంటే అసలు ఈ జగత్తుకి కారణమే కాదు ఎందుకని జగత్త లేదు ఉండేది వాడే అర్థమైందండి కుండ ఉందనుకోండి బాగా చూడండి కుండ ఉందనుకోండి దానికి కారణమేంటి మట్టి అని అంటాం మట్టి లేకపోతే కుండ లేదని అసలు ఇక్కడ జగత్ అనేది లేదు ఉండేదంతా పరమాత్ముడే జగత్ అనేదే లేదు ఈశావాస్యం ఇదం సర్వం ఉండేది ప్రతిదీ పరమాత్మమయమై ఉంది నామరూపాలు మన కల్పనలే కానీ నామరూపాలు అజ్ఞానకృతములే కానీ ఉండేదంతా పరమాత్మ స్వరూపమే కాబట్టి ఇక్కడ కూడా ఉపనిషత్ అంటుంది ఆ ఏకమై ప్రకాశించే ఆ తత్వాన్ని నక్షు గచ్చతి న వాక్ నో మనహ అందుకని నద్ నీమ అందుకని ఉపనిషత్తులో ఒక మంత్రముంది యో వాచో నివర్త అప్రాప్యమనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ ఎవడైతే అంతర్ముఖత చెంది బాహ్య ప్రవృత్తి కాకుండా బాహ్యమైనటువంటి వస్తు జాతమైనటువంటి ప్రపంచంతో మమేకమై దీంతో విచారణ చేయడం కాకుండా మన మన బుద్ధి ఎంత బండబుద్ధంటే మనం వస్తువుల్ని తప్ప వాస్తవాన్ని చూడలేం వాస్తవమై పరమాత్మకి వస్తుజాతమైన రూపం లేదు కానీ వాడికి కూడా ఒక రూపమిచ్చి వీడే దేవుడని బట్టు ఎంత బండబుద్ధి చూడండి వాస్తవమైన పరమాత్మకు రూపం లేదు మన మనస్సుకో మన కళ్ళకో వస్తువుల్ని చూసే అలవాటైపోయింది మన బుద్ధి అలాగా బండైపోయింది అంటే భౌతికతను సంతరించుకుంది ఇప్పుడు ఏం చేస్తున్నాం భగవంతుడు మనకు భగవంతుడేటప్పటికి అలా చూస్తాం ఏం కనపడదు అందుకని కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు చక్రం శంకం లేకపోతే చూలం జటా పెట్టి లేకపోతే చీర కట్టి ముక్కు పుడక పెట్టి అవి పెట్టి దానికి రకరకాలవి చేసి కూర్చోబెట్టి ఇదిగో దేవుడు అంటాం అప్పుడు గాని మన మనసు ఒప్పుకోదు నిజంగా ఈ నామ నామరూపాలు ఏవైతే ఉన్నాయో ఇది దైవం కాదు ఏంటి సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అచింత్యంచ అప్రమేయంచ నిష్కళంకే పరే బ్రహ్మణి సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన ఇది జస్ట్ ఒక నామరూప కల్పన ఇంకా ఆ నామరూప కల్పన మీద విపరీతమైన సాధన చేయిస్తుంటారు అదే సత్యంగా బోధపరుస్తూ ఉంటారు అది అది చెబుతూ దాన్ని దాటించగలగాలి శిష్యుణ్ణి గురైనాయన ఇక్కడే ఉండిపోకురా అని శంకరులు చెప్తారు భాష్యంలో రాబోయే భాష్యంలో చెప్తారాయన కాబట్టి ఇక్కడంటారు ఏ శక్తి అయితే శరీరమంతా వ్యాపించి దేహేంద్రియ మనోబుద్ధుల్ని ప్రకాశింపజేస్తున్నాయో కళ్లకి చూసే శక్తినిస్తుంది చెవులకి వినే శక్తి నోటికి మాట్లాడేది రుచి చూసేది కాళ్లతోనే ఈ శక్తులన్నీ కూడా నో డౌట్ ఇంద్రియాలదే నడవడం కాళ్లే చేస్తుంది కాని నడవడానికి శక్తి దానిది నాది చూసేది కళ్ళే కాని చూడడానికి శక్తి నాది మాట్లాడేది నాలుకే నోరే కాని మాట్లాడడానికి శక్తి నాది కాబట్టి అందుకనే భాగవతంలో కూడా ఎవ్వని చే జగమెవ్వని లోపల నుండు ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అన్నాడు అందుకనే ఇక్కడ ఆ శక్తిని ఈ ఇంద్రియాలు చూడాలనుకుంటే చాలా పొరపాటు ఎందుకు ఇక్కడ శంకరులు ఒక మాట అంటారు భాష్యంలో అగ్ని దాహక ప్రకాశకశ్చాపిసన్ నహి ఆత్మానం దహతి ఇప్పుడు ఏదో కర్ర పుల్లన్నీ పెట్టారు అక్కడ భోగి భోగి పండగ తెలుసు కదా పెద్ద పెద్ద ముద్దు కర్రలన్నీ పట్టుకొచ్చి పెట్టి ఇంట్లో పాతవి విరిగిపోయినవన్నీ చెక్కలు అన్ని తుక్కులంతా పట్టుకొచ్చి పెట్టి इन वा का अग्नि मंटार दाखी वग्नि वे वे का अंट काग् तु ताचकं पाप अग्नि तु ता का माखर नो अग्नि दाहक प्रकाशक నహి ఆత్మానం దహతి ఏ విధంగా అగ్ని అన్నింటినీ కాల్చేస్తుంది తను ఉపశమనం పొందుతుందే కాని తను తాను కాల్చుకోదు అలాగనే లోపల ప్రకాశించే ఆత్మ తాను నిత్య ప్రకాశకమే ఉంది ఆ ప్రకాశంలో ఈ కళ్లు చూస్తుంది ఆ ప్రకాశం వల్ల చెవులు వింటుంది ఆ ప్రకాశం వల్ల మనస్సు ఆలోచిస్తుంది ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి కానీ ఆ ఆత్మ ఇంకేం ప్రకాశం అక్కరలేదు इंको प्रकाश कावाल अर् अदे स्वयं प्रकाशकवा अंकने स्वरूप विज्ञाने विज्ञान स्वरूपत्वा नज्ञात अपेक्षते अंक साक्षिम उड़े आत्मक इंको ज्ञामों इंको विज्ञामो अंको मन इंको बुद्धि अने प्रकाशिस्ू उ नीक मंजी एग्जांपे विनक इ నా దగ్గరకు వచ్చారు స్వామి మీరెవరండి ఎక్కడుంటారండి ఏమిటండి మీరు ఏం చేస్తుంటారు మీరు ఎలా కానీ నా గురించి అన్నీ అడిగారు నేను అన్ని చెప్తూ పోయాను స్వామి నాకు ఇంకో ప్రశ్న ఉంది నాకు చెప్తారా నేనేమనో నాకు తెలియట్లేదండి నేను ఎక్కడి నుంచి వచ్చానో ఏమిటో నా గురించి చెప్తారా ఏంటి నువ్వు నీది ఏ ఊరో ఏమో నాకేం తెలియదండి నువ్వెవరు ఏమో నాకేం తెలియదు అప్పుడు నాకు డౌట్ వస్తుంది దీనిసేపు నేను మెంటలో వాడుతూ మాట్లాడాను ఎవడైనా ఇతరుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు తప్ప నేనేమన్నా నాకు తెలియట్లేదండి నేను ఇక్కడ తప్పిపోయినట్టున్నానండి నేను ఎక్కడో ఉన్నానండి నేనేం తెలియట్లేదు అంటే ఏమనర్థం ఎవడైనా వాడిని వాడు వెతుక్కుంటాడా ఇంకొకడిని వెతకొచ్చు మనం ఇంకొక వస్తువుని వెతకొచ్చు అంటే నాకంటే అన్యమైన నేను వెతుక్కోవచ్చు అది కనబడకపోవచ్చు అది తప్పిపోవచ్చు అది దారి మళ్ళిపోవచ్చు కానీ నేనే దారి మల్లిపోయిన నేను వెతుక్కున్నాను నన్ను వెతుక్కున్నాను ఇక్కడ ఎక్కడున్నాను నన్ను నేను వెతుక్కున్నాను అంటామా అనం ఎందుకని నేను ఉండడమే నా ఉనికికి కారణం నా ఉనికి నన్ను వ్యక్తం చేస్తూ ఉంది ఇంకొకళ్ళు వచ్చి నాకు తెలియ చెప్పక్కర్లేదు అలాగనే నేను ఆత్మ చైతన్యానికి ఈ ఇంద్రియాల అపేక్ష లేదు మనస్సు యొక్క అపేక్ష అంతకంటే లేదు అందుకని ఇక్కడ ఉపనిషత్తులో కూడా ఒక మాట చెప్తుందనమాట నా విద్మహ నా విజానీమహ ఆ తత్వాన్ని బయట ఏదో పదార్థంతో పోల్చి అది రౌండ్గా ఉంటుందా లేకపోతే కొంతమంది ఆత్మ అనగానే ఒక జ్యోతి అంటే ఒక దీపం పెడతారు కాబట్టి ఆత్మా అనంటే సర్వాన్ భోగాన్ అతీతి ఆత్మా అంటే అన్ని దేహేంద్రియ మనోబుద్ధులు చేసే సకల వ్యాపారాలని అందులో తీసుకోబడుతుంది అంతేకాదు సమస్తము ఎందులో అయితే వెళ్లి లీనమైపోతుందో ఏది అయితే లీనము కాదో అది ఆత్మ అదే స్వరూపం ఈ మొత్తం ప్రపంచం మీరు ఒక్కటి బాగా మంచి గాడ నిద్రలో ఒకటి పడుకో పక్కనే ఇంకొకడు చనిపోయినటువంటి శవం పెట్టారు వీళ్ళిద్దరిలో తేడా ఏం చెప్పండి ఏం లేదు వీడు మళ్ళీ లేస్తాడు వీడు లేవడంతే వీడు ఆ నిద్రలో నుంచి అలానే పోయాడు ఇద్దరు ఒకటే ఆ లేదు పక్కన పెట్టేయండి సింపుల్ వీడు మళ్ళీ లేస్తాడు వీడు లేవడు సరే వీడు లేచేదాకా వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి వీళ్ళిద్దరిలో తేడా ఏంటి చెప్పండి దరి ఒకటే దరిగి ఒకటే ఏంటంటే ఎలా చనిపోవడం అంటే ఏంటి చెప్పండి చనిపోవడము అనంటే ఇక ప్రపంచంతో నేను డిస్కనెక్ట్ అవ్వడం ప్రపంచంతోనే డిస్కనెక్ట్ కాదు నా దేహేంద్రియ మనోబుద్ధులతో కూడా డిస్కనెక్ట్ అయిపోవడం అసలు ఇస్ కాల్ మరణం మరణం అంటే ఏంటండి ఇప్పుడు రెండు వైర్లు కలిపితే వెలుగుతుంటుంది బల్బు ఇప్పుడు ఆ బల్బుని వెలిగే బల్బుని తీసేయాలనుకుని ఏం చేయాలి ఆ రెండు వైర్లని డిస్కనెక్ట్ చేసేయడమే చేస్తే చాలు ఇంకేం చేయక్కర్లేదు అలాగే మరణం ఏంటి జన్మ బ్రతుకంటే ఏంటి మరణం అంటే ఏంటి చెప్పండి జీవితం అంటే ఏంటి మరణం అంటే ఏంటి చెప్పండి జీవితం అంటే మనం దేహేంద్రియ మనోబుద్ధులతో కనెక్ట్ అయ్యి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు తీసుకెళ్లి ప్రపంచంతో ప్లగ్ చేసుకుని దాంతో కనెక్ట్ అయ్యి జీవితం నా భార్య నా పెలలు నా ఇల్లు నా డబ్బు ఇగో నా వృత్తి నా వ్యాపారం నా శరీరం నా ముక్కు కళ్ళు నా మనసు నా ప్రాణం నావి నావి నావి అనుకుంటూ వాటి ప్లగ్ చేసుకుంటూ ప్రతి దాంట్లో కనపడగానే భార్యతో ప్లగ్గింగ్ భర్త భర్తతో కొడుకు కనమని కొడుకు ఇళ్ళు అంటే ఇళ్ళు డబ్బు అంటే డబ్బు వాహనం అంటే వాహనం అన్నిట్లో ప్లగ్లు పెట్టుకుంటూ వీడు ఓ రోబో ఇలా జన్మ జీవితం మరణం అంటే ఏంటంటే అన్ని ప్లగ్లన్నీ ఊడిపోతాయి పట్టు పట్టు పట్ పట్ పట పటామని ఊడిపోతాయి అందర అక్కడ కూర్చునేడుస్తుంటారు వీడి మటుకు వీడి మటుకు ఏ సంబంధం లేదు అన్ని డిస్కనెక్ట్ అయిపోతుంది మొత్తం డిస్కనెక్ట్ అయిపోతుంది మరణం అంటే బాగా ఆలోచించండి కాబట్టి ఇప్పుడు అలా మరణించిన వాడికి లోకంలో ఇంకా పలానా వాడు ఇది ఏమన్నా ఉంటుందా నథింగ్ ఏమీ సంబంధం ఉండదు వాడికి నీ ఎవడు గిట్టుపోయినా ఏదైపోయినా ఇంకా ఈ గొడవ ఇక్కడే అందే కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచన అక్కర్లేదు ఉండవు సహజంగా కాబట్టి మరణించిన తరువాత ఇక్కడ ఏమిటో ఏమిటో ఏ వాడికి సంబంధం లేదు అలా పడుంటాడంతే ఏమిటండి నాకు అదే అనిపిస్తూ ఆశ్చర్యం ఏంటంటే విచిత్రంగా నిజంగా మరణించిన వాడిని మీరు ఎప్పుడైనా చూస్తుండండి మీరు వెళ్ళి గందరగోళం అయిపోయి ఏడిచేసి రొప్పేసి అక్కడ వివత్సం చేసేయకుండా అలా కూర్చొని అసలు చూస్తే నిన్నటి దాకా ఈ రోజు ఉదయం దాకా వాడు అన్నింటినీ కలుపుకున్నాడు అచ్చేసాడు ఇచ్చేశాడు ఎగిరాడు గెంతాడు పడ్డాడు అబ్బో పా ఏమిటి ఏమిటి అసలు వీడిది ప్రపంచం ప్రపంచం వీడిది సృష్టి సృష్టి వీడి కార్యం కార్యం వీడిది వీడిదే ఏమిటి అసలు వీడి లోకమే లోకం వీడి ఓహలే ఊహలు ఎలా బతికాడు ఏమిటైపోయింది ఇప్పుడు ఈ మనిషి ఏంటి అసలు పలకడు తీసుకెళ్లి ఇప్పుడు కాల్ చేస్తారు ఏమిటి పరిస్థితి ఆలోచిస్తే ఏం లేదు ఆలోచించకపోతే నీ ఆలోచించడం మొదలు సంసారం క్షయమవుతుంది ఈ గందరగోళాలన్నీ ఆగుతాయి అందుకని ఇక్కడ ఉపనిషత్ ఆలోచింపజేస్తుంది ఆలోచించు విచారణ చేయి కాబట్టి నిద్రపోతున్న వాడికి చనిపోయిన వాడికి ఇద్దరిని పక్కన పక్కన పెడితే గాఢ నిద్రలో ఉన్నవాడికి ఏమీ లేదు వీడు మళ్లీ లేచొస్తాడు వాడు లేచి రావడం అంటే ఆ నిద్రలో ఏమైంది వీడు ఇంచుమించు తాత్కాలికంగా తన యొక్క సంబంధాలన్నిటినీ తెంచేసుకున్నాడు ప్రపంచంతో ఉండే సంబంధాలు దేహేంద్రియ మనోబుద్ధులతో ఉండే సంబంధాలు అన్నిటిని తెంచుకుని తాత్కాలికంగా అంటే తెంచుకోలే స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నాడు ఎందుకని మళ్లీ ఉదయం లేవగానే అన్ని ఆన్ చేసుకుంటాడు భార్య స్విచ్ భర్త స్విచ్ పిల్లల స్విచ్ అన్ని స్విచ్లాపుకుని ఇటు ప్లగ్లు ఉంటాడని వెళ్ళి పెట్టుకుంటు ఇది జరిగేది నిజంగా ఆలోచిస్తే ఈ పెద్ద ఆట గొప్ప ఆట ఆడేస్తున్నాం కానీ ఇది ఆటగా గుర్తించట్లేదు ఏదో పెద్ద సత్యం అనుకుని ఇదేదో పెద్ద నిజం అనుకుని ఇదే పెద్ద ఇదైపోయి దీని మీదనే మనం బ్రతికేస్తున్నాం దీనే నిజం అనుకుంటున్నాం అంతే యు హవ్ టు ప్లే యువర్ గేమ్ మన ఆటని ఇక్కడ నీట్ ఆడాలి ఇట్స్ ఎ గేమ్ ఇట్స్ ఎ ప్లే గేమ్ యు షుడ్ ప్లే దట్ సిట్ ఈ ఆటని చాలా జాగ్రత్తగా ఆడుకోవడం నేర్చుకోవాలి అందుకనే దాన్ని చాలా అర్థవంతంగా ఈ విషయాన్ని గుర్తించగలగాలి అందుకనే ఇక్కడ శంకర్లు న విద్మ నీమ అంటే దాన్ని తెలుసుకోలేమయ్యా తెలుసుకోవడమే కాదు న విజానీమహ దాన్ని ఎలాగ శిష్యులకి తెలియ చెప్పాలో కూడా నాకు అర్థం కాదు అందుకనే దాని గురించి ఆయన అంటారు యథా ఏతత్ అనుశిష్యాత్ అన్యత్ ఏవ తద్ విదితాద్ అత శిష్యుడికి నాకు మనకు తెలియడమే కాదు తెలియ చెప్పడం కూడా చాలా కష్టం దుర్ఘటం అందుకని ఆయన అంటారు ఇది లాగా తెలియబడేటువంటి వస్తువు కాది ఇది అవస్తు ఇది వాస్తవం ఇది తత్వం ఇది యదార్థమైనటువంటి సత్యం బాగా చూడండి ఏమండి వీడు నిజం మాట్లాడతాడండి సత్యం చెప్తాడండి అనంటే సత్యానికి ఏమైనా ఒక రూపం ఉందా చెప్పండి సత్యం అంటే ఏం చెప్పమంటారా అది కూడా వస్తువుతోనో వ్యక్తితోటో సందర్భంతోటో ముడిపెట్టి సత్యాన్ని చెప్తున్నాం సత్యానికి ఇవేవి లేవు ఇప్పుడు నా చేతిలో వాచ్ ఉందా ఉంది సరే ఇప్పుడు ఇప్పుడు లేదన్నారు ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత అడిగారు ఏమండి స్వామీజీ దగ్గర వాచ్ మీరు చూశారా అనంటే అవునండి నేను స్వామీజీ దగ్గర వాచ్ నింది నేను చూశాను అని మీరు అంటారనుకోండి అసత్యం అర్థమైందా ఇప్పుడు ఎవడో నొక్కేశాడు ఇది అని పట్టుకున్నాం ఏమయా ను వాచ్ చూశా స్వామి దగ్గర అబ్బాయి ఆయన దగ్గర వాచ్ ఎక్కడా గోచి లేదు పేచి లేదు వాచలేదు ఏమీ లేదని ఆయనకి ఏమీ లేదు అన్నాడనుకోండి నిజంగా నువ్వు చూడలేదా స్వామీజి దగ్గర అబ్బాయ నేనేం చూడలేదు వాచ్ అన్నాడు అనుకోండి అదేంటది అసత్యం వాచ్ ని చూశాను అని చూసినట్టు చూసిన దాన్ని చూసినట్టు చెప్పడం సత్యం చూసిన దాన్ని కప్పిపుచ్చి ఇంకో రకంగా చెప్పడం అసత్యం అంటే సత్యాన్ని మను ఒక రూపంతో ముడిపెట్టి చెప్తున్నామే కానీ సత్యానికి ఒక రూపం లేదు వాచిని బేస్ చేసుకున్న ఒక వస్తువుని కలిపి ఇది సత్యమా అసత్యమా అని కానీ వాస్తవంగా సత్యానికి ఈ నామరూపాలు లేవు ఈ వస్తువులతో సంబంధం లేదు ఉందా సత్యానికి వీటితో సంబంధం లేదు అర్థమవుతున్నా మీకు సత్యము అనంటే అది అనుభవ తత్వమే కానీ యథార్థమే కానీ అది వస్తుజాతమైనటువంటి పదార్థం కాదు కాబట్టి ఇక్కడ కేనోపనిషత్తులో కూడా గురువు గారు అదే అంటున్నారు ఆ పరమార్థ తత్వాన్ని వస్తువులా గుర్తించలేం న విద్మహ విజానీ మహా అంతేకాదు ఇక్కడ అంటారు యథా ఏతత్ అనుశిష్యాత్ అన్యదేవ తద్ విదితాత్ అత అవిదితాత్ అది అంటే శిష్యులకి తెలియ చెప్పడంలో కూడా అది అన్యంగా ఏదో ఒక వస్తుజాతంగా తెలియ చెప్పడానికి మనకు అవైలబుల్ గా లేదు కాబట్టి ఇప్పుడు శిష్యుడు అనుకున్నాడైతే ఇంకా చెప్పలేడేమైంది ఇంకా చెప్పలేమని అంటే ఇప్పుడు ఆయనకి తెలియదు అంటున్నాడు చెప్పడం కూడా చేత కాదంటున్నాడు ఇప్పుడు ఇంకెందుకు లేచిపోదాం అనుకుంటుంటాడు అందుకనే ఇక్కడంటారు వెంటనే శంకర్ ఇక్కడ ఉపనిషత్ అంటుంది ఇటి సుశ్రుమ పూర్వేశాం ఏనస్త చాలా అద్భుతంగా మాట్లాడతారా దానికి శంకరులు ఇచ్చే భాష్యం చూడాలి అయ్యా ఇది ఏదో ఈ వస్తువుని చూపించి ఇప్పుడు దీన్ని చూపించామే ముద్ద ఇది కృష్ణుడు అన్నా ఎవరో అడిగారు ఇదేంటండి కృష్ణుడండి ఓహో కృష్ణుడంటే నేను దేవుడు అనుకున్నానండి ఏంటి ఇదేదో పిండేంటిది ఇలా ముట్టుకుంటే పిండి వస్తుంది ఏంటి దేవుడంటే పిండేంటి ఆ పిచ్చోడ అలా కాదు ఇది పిండే కాని ఇదే కృష్ణుడు ఇదేంటండి స్వామి మీరు ఇలా మాట్లాడతారేంటి ఇది పిండి ముద్దన కృష్ణుడా అంటే ఇది నిజమే ఇది పిండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే ఇది కానీ ఇదేంటి మళ్ళీ అదే మాట అంటారేంటి ఇది కృష్ణుడా లేకపోతే పిండె కృష్ణుడు ఓకే ఇప్పుడు నేనేం చేశానంటే ఆ వ్యక్తి ఏం చేశానంటే బకెట్లో నీళ్లు తీసుకొచ్చి కృష్ణుడే కదా మీకు అనుమానం లేదు కదా నాకేం అనుమానం లేదు దాన్ని వేసేశాడు అందులో ఇలాగ దాన్ని కడిగితే మొత్తం ముద్దైపోయి అంత చివికిపోయి మొత్తం బయటకు పడిపోయింది ఏడు కృష్ణుడేడి అంటే ఇంతకాలం నేను కృష్ణుడు అనుకున్నది దేన్ని పిండిని అది కలిసిపోయే ముద్దని పరమాత్మకు కలిసిపోవడం కలిసి రావడం లేదు శాశ్వత అజో నిత్య శాశ్వయం పురాణ అలాగనే నేను నేను అనుకునేది కూడా దేహేంద్రియ మనోబుద్ధులతో వ్యక్తమై ఈ శరీరమై నేను ఈ ఇంద్రియాలు నేను అనుకుని వీటి ఎదుగుదల తరుగుదలను చూసి నేను భ్రమపడుతున్నాను కాను నాకు ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి సంబంధం లే దీనికి విలక్షణమైన వాణ్ణి దీనికి అన్యమైన వాణ్ణి కాబట్టి ఈ అన్యమై ప్రకాశించే విలక్షణమై ప్రకాశించే ఈ తత్వాన్ని ఇతి సుశ్రుమ ధీరానాం సుశ్రుమ పూర్వేశాం అయా పూర్వేశాం శుశ్రుమ నేను మా పూర్వీకులైనటువంటి ఆచార్యుల ద్వారా దీన్ని పొందాను అందుకని ఇక్కడ శంకర్లు అంటారు ఏవం ఆచార్యోపదేశ పరంపరయా ఏవ అధిగంతవ్యతే ఏదో కూచుని పుస్తకాలు చదివేసి లేకపోతే ఇంకోటి చేసేసి పుస్తకాల రాతల వల్ల ఇది అర్థమయ్యేది కాదు ఇది పెద్ద గ్రోత్ అవుతుంది ఆ తర్వాత అందుకనే ఉపనిషత్తులో ఒక దగ్గర దానికి కోపం వస్తుంది నాయమాత్మా ప్రవచనేన లభ్యహ నమేదయా నా బహుదాశ్రుతేనా అంటుంది నువ్వు ఎన్నిసార్లు విన్నా ఇది అర్థం కాదు ఇది ఎంత గొప్ప నువ్వు ప్రవచకుడివైనా దీన్ని నువ్వు చెప్పలేవు నా మేధయా నీ ప్రజ్ఞాపాఠవాళ్ళు చూపించిన ఇది పనికిరాదు ఎందుకని నీ ఆ ప్రజ్ఞాపాఠవాళ్ళు చూపించే బుద్ధికే జ్ఞానాన్ని శక్తినిచ్చేది ఆత్మ చైతన్యం మాట్లాడేటువంటి నోటికే రాబోతుంది మాట్లాడే నోటికే ఆ ఆత్మ ఆత్మచైతన్యం కాబట్టి ఇక్కడ శంకర్లంటారు ఏవం ఆచార్య ఉపదేశ పరంపరయా ఏవ అధిగంతవ్యత అందుకనే దీన్ని పొందాలి అనంటే గురు పరంపర ఆవశ్యకం మనం ఎవరినైతే గురువుగా ఆదరిస్తున్నామో ఆరాధిస్తున్నామో అనుసరిస్తున్నామో అతను శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఉండాలి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడంటే వేదాధ్యయనం చేయాలి వైదిక కర్మలు ఆచరించి ఉండాలి విధివత్తుగా అతను దీక్షాబద్దుడై ఉండాలి అంతేకాకుండా వాడు ఆ అనుష్ఠాన పరుడైన తర్వాత బ్రహ్మనిష్టత్వం గురువు దగ్గర కేవలం ఏదో కర్మలకో మంత్రాలకో ఉపాసనకో పరిమితం కాకుండా బ్రహ్మజ్ఞాన నిష్టతో కూడుకున్నటువంటి ఉపనిషత్తులని సమగ్రంగా సంపూర్ణంగా అధ్యయనం చేసుండవాడై ఉండాలి బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు గీత ప్రస్థాన తరయాలన్నింటినీ కూడా వినుండాలి వాడు శారీరక మీమాంసం అంటారు వీటిని అధ్యయనం చేసుంటే వాడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడవుతాడు ఇవేవి అధ్యయనం చేయలేదు ఏదో బట్ట కట్టాడు లేకపోతే ఏదో నాలుగు మాటలు నేర్చుకున్నాడు కలగలా పలబలా కలగలా పలగలా అనుకుంటూ ఒక ఐదారు శ్లోకాలు దడదడా చెప్పాడు లేకపోతే ఒక దండకం చదివేసి లేకపోతే ఒక పాటలు పాడేసి అక్కడ గందరగోళం చేసి చప్పట్లు కొట్టేస్తే సరిపోయేది కాది ఇది ఆత్మవిద్య ఆత్మవిద్య ఇది ఇది ఊరికినే ఇది నా గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అక్కడ అంశము నేనే తెలుసుకునే విషయం నేనే తెలుసుకునే వాణి నేనే కాబట్టి ఇది చాలా సున్నితమైన అంశం ఇది దీని నోటితో మాట్లాడి చెప్పడమో చేతులతో చూపించే కూర్చో ఇలాగని ఇలాగని చెప్పేమో కాదు ఇది స్వరూప విషయం దీన్ని అర్థం చేయించడానికి గురువు దగ్గర సామర్థ్యం ఉండాలి ఆ సామర్థ్యము వాడి తపస్సు ద్వారా వాడికి ఈశ్వర అనుగ్రహం వల్ల వస్తుంది మూడోది ప్రధానమైన అంశం గురు పరంపర ద్వారా అందుతుంది వాడికి అందుకని ఈ విద్య నాయనా ఎవడు పడితే వాడు రోడ్లో ఎక్కడ పడితే అక్కడ లేకపోతే ఎలా పడితే ఎలాగా ఎవడు తోచింది వాడు చెప్పుకుంటూ పోయేది కాది గురు పరంపరాగతమైనటువంటి విద్య ఇది మోక్ష విద్య అందుకనే ఆ గురువు ఎతి అయ్యుండాలి ఎతి అంటే సాధు అయ్యుండాలి వాడికే నర్మణ నజయానే న త్యాగే న ఏకే అమృతత్వమానసు అందుకని పరంపరాగతమైనటువంటి విద్యను పొంది గురువుకి శుశ్రూష చేసి అందుకనే బాల్యం నుండే ఆ బాల్య అవస్థలోనే గురువు దగ్గర కాలక్షేపం చేయాలి గురు సంస్కారం పొందాలి ఆ విద్యార్థి దశ నుండే గురు సంస్కారం పొందాలి గురువుతోటి సహగమనం చేయాలి గురువుతో సహవాసం చేయాలి గురువుతో అతను నడవాలి అతని యొక్క శ్రోత్రియత అతని యొక్క బ్రహ్మనిష్టత్వాన్ని వీడు శిష్యుడు ఉనికిపుచ్చుకుంటాడు ఎలాగా భ్రమర కీటక న్యాయంలాగా వాడికి తెలియదు వయసులో తెలియదు కానీ గురువు చేసిందలా చేస్తూ పోతుంటాడు చేసి వాడికి లోపలేముండదు చేస్తూ పోతుంటాడు కానీ బయటికి చేస్తూ ఉన్నటువంటి వాడిలో ఏదో ఒక రోజు లోపల కూడా ఆలోచన మొదలవుతుంది ఏమిటిదని ఆ ఆలోచన మొదలయ్యేటప్పుడు ఇంతవరకు చేసినటువంటి క్రియాకలాపాలు ఉంటాయి వాటి అనుగ్రహంతో వాడికి కావలసిన సమాధానం గురువు దగ్గర నుంచి అందుతూ ఉంటుంది